అల్హదుల్లాహిర రబిల్ ఆలమీన్ ఉస్లాతూ వలాం అలా సయిద్ ముసలీ నవీన ముహ్మద్ వలా అలీహి యజ్మైన్ ఆబాద్ హదీద్ కిరణాలు రియాదుస్సా లెహీన్ పుస్తకం నుండి ఈనాటి పాఠంలో నలభై నాలుగవ హదీద్ అనస్ రది అల్లాహు తలను ఉల్లేఖిస్తున్నారు ఖాన్ అబు నుండి అబీ తలహా రది అల్లాహు అనుహు యష్తీ అబు తలహా రది అల్లాహు తలను గారి పిల్లవాడొకడు జబ్బు పడ్డాడు చిన్న చిన్నపిల్లవాడు హీఫ్ అరబీలో చెప్పను ఎందుకంటే కొంచెం పొడుగ్గా ఉంది దాని యొక్క అనువాదం వినిపిస్తున్నాను అయితే ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళి ఉన్న సమయంలోనే ఆ పసిబాలుడు చనిపోయాడు ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తరువాత బాబు ఎలా ఉన్నాడు అని ఇంటి వారిని అడిగారు అయితే ఉమ్మె సులైం రది అల్లాహు తాలాన్హా ఎవరు ఉమ్మె సులైం ఇటు అనస్ రది అల్లాహు తరుణ్ తల్లి మరియు ఆ బసివాడు ఎవరి గురించి అయితే మాట ఇక్కడ చెప్పడం జరుగుతుందో అతని అత ఆ యొక్క తల్లి కూడా అయితే అనసరది ఎల్లాఅతను ఇక్కడ డైరెక్ట్ నా తమ్ముడు అని ఎందుకు చెప్పలేదు అబు తలహా యొక్క చిన్న కుమారుడు అని ఎందుకు అన్నారు విషయం ఏంటంటే ఆ పసిబాలుడు అనసరధి అల్లాహో యొక్క తమ్ముడు కానీ తల్లి వైపు నుండి తండ్రి వైపు నుండి కాదు అనసరథియల్లాహో తనను యొక్క తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఉమ్మె సులైం అబు తలహాతో పెళ్లి పెళ్లి చేసుకున్నది ఆ అబూతలహాతో ఈ బాలుడు పుట్టాడు చిన్నతనంలోనే చనిపోయాడు అబూతలహా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాబు ఎలా ఉన్నాడు అని ఇంటివారిని అడిగారు दा की आवावाड़ी तली हजरत उम्मे सुम बाबू मुन कहना इन चला प्रशा उर्तन सीधे एदाल इनपटे चला प्रशा उ रात्रि भोजन आम तन भर्त को अड्डा आयन तृप्ति भोजनम सेसर आर्वा रात, रात्रि पड़को भार्य तो संभोग जरपार सामगम पूर्तन तरवा आवड़ तन भर्त को आयन बैठक की वेल्नपड़ी पिनेवाड़ चलो संगतिबरचि इक अबाई की खनन संस्कार री अ తెల్లవారాక అబు తలహా ప్రవక్త సల్ల అలైస్లం సన్నిధికి వెళ్ళి రాత్రి జరిగిన వృత్తాంతమంతా ఆయనకు వినిపించారు ఇంటికి వచ్చేసరికి ఇట్లా ఇట్లా జరిగింది అన్నటువంటి విషయం పూర్తిగా అబ్బాయి చనిపోయిన విషయం భార్య వెంటనే చెప్పలేదు చాలా ఓపికగా ఉండింది ఆమె ఆ తర్వాత రాత్రి కలుసుకున్నాము కూడా మేము ఇవన్నీ వివరాలు చెప్పారు प्रवक्ता पूर्ति संगति विनी अ गत रात्रि नवु नी भार्यों सामगम अटे संभोग जरपावा अ प्रश्चार दाखी आयन अवन अच्छा आ सधान विनी प्रवक्ता सल्लाहुअलीसलम आ दंपत कोसम बार बार लखुमा अ दुआ इच्छा अल्लाहुमा बारिखुमा अल्लाह वीरिदर्नी वीरिदर की शुभा कल प्रवक्ता सल अल्हुसल दुआ इच्छा विषय इकड वेक अवक्ता दुआ बर्क ఈ దువా ఫలితంగా కొంత కాలానికి వారికి మరో అబ్బాయి పుట్టాడు అయితే ఆ విషయాన్ని అనశ్రదయల్లా అవుతాడు ఇలా చెప్పారు అబు తల్హా నాకు కొన్ని ఖజూరా పండ్లు ఇచ్చి ఈ చంటిబాబును ప్రవక్త సల్లల్లా అలిసం సన్నిధికి తీసుకువెళ్ళు అని ఆదేశించారు ఏ బాబు కొత్తగా పుట్టిన బాబు తండ్రి ఆజ్ఞ ప్రకారం అనస్ రదయల్లా అవతనం ఆ బాబుని దైవ ప్రవక్త వద్దకు తీసుకువెళ్లారు అప్పుడు ప్రవక్త సలహు అలి వసలం బాబుతో పాటు మరేమైనా తెచ్చావా అని అడిగారు దానికి అనస్ చెప్పారు అవును కొన్ని ఖజూర పండ్లు తెచ్చాను ప్రవక్త సల్లల్లాహలె వలం ఆ ఖజూరాలను నోట్లో వేసుకొని నమిలి తర్వాత వాటిని తమ నోటి నుండి తీసి ఆ పసివాడి నోట్లో పెట్టారు ఈ విధంగా ఆ పసివాని పసిపిల్లవాణి యొక్క నోట్లో మొట్టమొదటిసారిగా ప్రవక్త సల్లల్లాహు అలెవస్లం వారు నమిలి ఇచ్చినటువంటి ఖజూరా దాని యొక్క రసంతో పాటు అది ఆ పసివాని నోట్లో పోయింది దీనిని అరబీలో తహ్నీక్ అని అంటారు సామాన్యంగా మన తెలుగులో ఉగ్గుపోయడం అని అంటారు తర్వాత ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం అబ్దుల్లాహ్ అని ఆ బాలు పేరు పెట్టారు ఇక్కడి వరకు హదీఫ్ యొక్క ఒక భాగం అయితే బుహారీలోని వేరొక ఉల్లేఖనంలో ఉన్నది ఇబ్ను అయ్యన అంటున్నారు అన్సారుల్లో ఒక వ్యక్తి అన్సార్ మదీనా వాసుల్లో ఒక వ్యక్తి తనకు ఈ విధంగా తెలియజేశారని ఇబ్ను అయ్యేనా చెప్పారు ఏమని నేను అబ్దుల్లా గారి తొమ్మిది మంది కుమారులను చూశాను వారంతా కుర్న్ హాఫీదులు కురాన్ను చాలా క్షుణ్ణంగా మంచి విదంగా పఠించేవారు కురాన్ జ్ఞానం గలవారుగా నేను చూశాను ఇక్కడ ఏం తెలిసింది ప్రవక్త ఇచ్చిన దువా యొక్క బర్కత్తో అల్లాహోతాలా కేవలం ఆ తల్లిదండ్రులకే కాదు ఆ బాబు అబ్దుల్లాకు అబ్దుల్లా యొక్క సంతానంలో సుమారు తొమ్మిది మందికి కూడా ఈ శుభం కలుగజేశాడు సహ ముస్లిం షరీఫ్లోని మరొక ఉల్లేఖనంలో ఉంది ఇదే సంఘటన మరి కొంచెం వివరంగా ఉంది ఇప్పుడు విన్న విషయం కానీ అందులో మరికొన్ని విషయాలు ఎక్కువగా ఉన్నాయి ఉమ్మ సులైం ద్వారా పుట్టిన అబూ తలహా రదియల్లాహు అల్లాహో తలానుహ్ పిల్లవాడొకడు చనిపోయాడు ఉమ్మె సులైం తన ఇంట్లో వాళ్ళని బాబు చనిపోయాడన్న సంగతి మీరెవరూ కూడా అబూ తలహాకు చెప్పవద్దని స్వయంగా నేనే ఆయనకు తెలియపరుస్తానని చెప్పారు కొంతసేపటికి అబూతలహా రది అల్లాహ్ను ఇంటికి వచ్చారు ఉమ్మె సులైం రది అల్లాహో ఆయనకు రాత్రి అన్నం వడ్డించారు अबूतलाहाोजना मुग त आमे मुनपट मं विधा अलंकुनी अंदा तयारि भर्त दी वो आये आम तो संभोग जरपार आये रतीप्ति चंदर भाव आम तन भर्तों ओ अबूतलह मेरे चपंडी కొందరు ఒక ఇంటివారికి ఏదైనా వస్తువు కాలం పాటు వాడుకోవటానికి ఇచ్చారనుకోండి ఆ తరువాత వారు తమ వస్తువుని వాపసు చేయమని కోరితే ఆ ఇంటి ఇవ్వకుండా ఉండటం భావ్యమేనా విషమర్థమైందా ఒక వ్యక్తి ఒక ఇంటివారికి ఏదైనా ఒక వస్తువు మీ వద్ద ఉండనివ్వండి అని ఆర్యతన్ అప్పగింత అమానదిగా ఇచ్చాడు అయితే తిరిగి ఆ మనిషి అడిగినప్పుడు ఆ ఇంటి వారు తిరిగి ఇవ్వాలా ఇవ్వద్దా ఇవ్వాలి ఉమ్మె సులైం ఇంత మంచి రీతిలో ప్రశ్నించారో ఒకసారి గమనించండి దానికి అబుతలహా చెప్పారు అది సరైన పద్ధతి కాదని సమాధానం అంటే వారు ఇంటివారు తిరిగి ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదు తిరిగి ఇవ్వాలి వెంటనే ఆమే మరైతే మీరు మీ బాబు విషయంలో అల్లాహ నుండి పుణ్యాన్ని ఆశించండి అంటే మన బాబు కూడా అల్లా వైపు నుండి మన వద్ద ఒక అమానతగా ఉండే అల్లాహ అమానతను తీసుకున్నాడు అంటే బాబు చనిపోయాడు అందుకు మీరు బాధపడకండి ఓపిక వహించి అల్లాతో పుణ్యాన్ని ఆశించండి ఈ మాట విని ఆయన కోపంతో వండిపోయారు నాకు ఈ విషయం ముందుగా చెప్పకుండా ఎందుకు వదిలేశావు నేను నీతో కలిసి మలినమైన తర్వాత బాబు చనిపోయాడన్న సంగతి చెబుతావా అని కొంచెం కోపగించుకున్నాడు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు ప్రవక్త సల్లూ అల్లీ వసలం సన్నిధికి వెళ్ళి జరిగినదంతా వివరించారు అది విని ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం అల్లాహ మీరిద్దరూ కలిసిన ఈ రాత్రిలో శుభాన్ని కలుగుజెయ్యుగాకా అని దువాయిచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి ఉమ్మె సులైం మల్లి గర్భవతి అయ్యారు అనసలది అల్లావత ఇలా అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైవలం ఒకనొక ప్రయాణంలో ఉన్నారు उम्मेसुलेम कड़ा तन भर्त तो प्रवक्ता सलू अलीवसलम पय बृंद प्रवक्ता सफर प्रयाणमु प्रयाणम आ प्रयाण में एवरुम सुलैम उम्मे सुर्त अबू तलाह उम्मे सुम गर्भम तो उधारण ప్రవక్త సలల్లాహు అలీ వసలం ప్రయాణం నుండి మదీనాకు తిరిగొచ్చినప్పుడు రాత్రిపూట వచ్చేవారు కాదు ప్రయాణికుల బృందం మదీనా నగర సమీపానికి చేరుకుంటుండగా ఉమ్మె సులైంకు పురిటి నొప్పులు మొదలయ్యాయి డెలివరీ కంటే ముందు సామాన్యంగా స్త్రీలకు నొప్పులు ఉంటాయి కదా ఆ పురిటి నొప్పులు మొదలయ్యాయి అబూ తలహార్ అది అల్లాహు కూడా ఆమె కోసం ఆగాల్సి వచ్చింది ఇటు పురుటి నొప్పులు మొదలవుతున్నాయి మొదలైన అంటే ఎక్కడ ప్రయాణం చేస్తారు అందుకొరకు ఆగిపోయారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మాత్రం ఆగకుండా ప్రయాణం కొనసాగించారు శ్రద్ధగా వినండి ఒక విశ్వాసి ఒక భక్తుడు ఓపిక సహనాలు వహించి అల్లాహతో వేడుకుంటే అల్లాహతల ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఎలా సహాయపడతాడో ఇక్కడ మనకు తెలుస్తుంది ఏం జరిగింది అప్పుడు అబూ తల్హారద్ ఎల్లా తలను ఇలా వేడుకోసాగారు ఇలా దువా చేశారు విషయం మీకు గుర్తుంది కదా ప్రయాణంలో ఉన్నారు మదీనాకు ఇంకా చేరుకోలేదు మదీనాకు చేరుకునేకి కొంచెం ముందు ఉమ్మే సులైమ్కి ఏమైపోయింది పురుటి నొప్పులు మొదలైపోయింది మొదలైపోయాయి ఈ నొప్పులు ఇటు మొదలైపోయాయి గనక ఇక ప్రయాణం చేయలేరు అటు ప్రవక్త ప్రయాణం చేస్తూ ముందుకు పోతున్నారు ఇక అబుతలాకు అక్కడ ఆగవలసి వచ్చింది అయ్యే తోటి వాళ్ళు అందరూ పోతున్నారు ఇగా నేను నా భార్య కొరకు ఆమె డెలివరీ అవుతుంది కావచ్చు ఇక్కడ ఆగడం అందరూ వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ఒక ఇక్కడ అంతకంటే ఎక్కువ బాధ ఏమున్నది అబు తలాహా యొక్క గమనించండి ఓ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మదీనా నగరం నుండి బయటికి వెళ్ళినప్పుడు నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాలని ఆయన మదీనా నగరంలోకి ప్రవేశించేటప్పుడు ఆయనతో పాటే ప్రవేశించాలని నేను కోరుకుంటాన నేను కోరుకుంటానని నీకు తెలుసు కానీ ఇప్పుడు నేను ప్రవక్త సలహు అలూ అసలం వెనుక ఆగిపోవటం నీవు చూస్తూనే ఉన్నావు అల్లాహోక్ అంటే ఇక్కడ ముఖ్య విషయం ఏంటి భార్య స్థితిలో ఉన్నది అని కూడా బాధ ఉంది కానీ ప్రవక్త యొక్క తోడు విడిపోతుంది ప్రవక్త వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడే ఉండిపోతున్నాను కదా అన్నటువంటి ఒక ఆయనకు బాధ కూడా ఉన్నది అందుకొరకు ఈ ఈ విధంగా దువా చేశారు ఏం జరిగింది అతను ఇలా దువా చేశారు ఇటు ఉమ్మెస్సులైం అతని యొక్క దువాలు విన్నది అయితే ఆమె చెప్పింది అబు తలహా ఇంతకుముందు నాకు కలిగిన నొప్పి ఇప్పుడు లేదు పదండి మనం కూడా వెళ్దాము తర్వాత మేమందరం కూడా బయలుదేరాము ఆ దంపతులు మదీనాకు చేరుకోగానే ఆమెకు మళ్ళీ ప్రసవ వేదన మొదలైంది ఇక్కడ మదీనా చేరుకున్న తర్వాత ఇంట్లో వచ్చాక మొదలైతే అంతగా బాధ ఏర్పడదు కదా కొంతసేపటికి ఆమెకు ఒక బాబు పుట్టాడు అప్పుడు మా అమ్మ అనసరధలోనే చెప్తున్నారు కదా ఈ సంఘటన మా అమ్మ ఉమ్మే సులైం నాతో రేపు ఉదయం నువ్వు ఈ బాలు తీసుకొని ప్రవక్త సల్లల్లాసలం సన్నదికి వెళ్ళు ప్రవక్త కంటే ముందు ప్రవక్త నోటి ద్వారా ఏదైనా తన కడుపులో వెళ్ళేకి ముందు పాలు కూడా పాలు కూడా త్రాపించకూడదు అని చెప్పింది తెల్లవారగానే నేను ఆ పసికందును ప్రవక్త సల్లల్లాసలం దగ్గరికి తీసుకువెళ్ళాను ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందే విన్నాము ప్రవక్త ఆ బాలునికి ఖజూరం నమిలి నోట్లో పెట్టారు అబ్దుల్లాని పేరు పెట్టారు అయితే ఈ హదీసులో మనకు ఎన్నో గుణపాఠాలున్నాయి మన యొక్క ఈ పాఠం అధ్యాయం ఏముందో మీకు గుర్తుంది కదా సబర్ సహనాల గురించి మనం వింటున్నాము హదీసులో కదా సుమారు ఇంకా ఇంచుమించు ఒక పది హదీసులు ఇంకా ఉన్నాయి ఆ తర్వాత ఈ అధ్యాయం సబర్ సమాప్తమవుతుంది మరో కొత్త అధ్యాయం మనం మొదలు పెడతాము అయితే సబర్ సహనం ఓపిక ఓర్పు ఈ అధ్యాయంలో ఇమాం నవీ రహమతుల్లా ఈ హదీస్ ఎందుకు ఇక్కడ ప్రస్తావించారు ఇందులో ఉమ్మె సులై మృదు అల్లాహో తలను యొక్క సబర్ సంఘటన చాలా గొప్పగా ఉంది గమనించండి చిన్నపిల్లవాడు చనిపోయాడంటే తండ్రి కంటే ఎక్కువ బాధ ఎవరికి ఉంటుంది తల్లికుంటుంది కానీ ఆ తల్లి ఎంత సహనం వహించింది ఎంత ఓర్పు వహించింది భర్తకు ఈ పాప ఈ బాలుడు అంటే ఎంతో ఇష్టం అందుగురించి వచ్చిన వెంటనే ఆ బాలు ఎలా ఉన్నాడు బాలుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు ఆమె ఎంత ధైర్యంతో సమాధానమిచ్చింది అస్కను మేము ఇంతకంటే ముందుగా మునుపు ఎన్నడూ లేనటువంటిగా అంతటి ప్రశాంతంగా ఉన్నాడు అని ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాడు అని ఉమ్మ సులేమి ఏదైతే చెప్పిందో ఉమ్మ సులేమి యొక్క ఉద్దేశం ఏంటి ఆ బాబు ఏ రోగంలో ఉండి ఏ చనిపోయే ముందు బాధ అనేది ఉంటుంది కదా ఆ బాధ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ బాధలన్నీ ఉంటాయా ఏమైనా ఉండవు ఈ ప్రకారంగా ఇక ఆ బానుడు ప్రశాంతంగా ఉన్నాడు అన్నటువంటి భావం ఆమె తీసుకున్నది కానీ ప్రశాంతంగా ఉన్నాడు అని అంటే అబుతలహ ఏమనుకున్నాడు రోగం దూరమైపోయింది ఆ బాలుడు నయమైపోయాడు ఆరోగ్యంగా ఉన్నాడు అని అబుతలహ అనుకున్నాడు ఉమ్మె సులేం యొక్క ఓర్పు ఎంత గొప్పగా ఉందో గమనించండి ఆమె దూరం నుండి వచ్చిన భర్తకు అన్నం వడ్డించడం కానీ ఎన్ని రోజులు తర్వాత వచ్చాడో భర్త దూర ప్రయాణం నుండి వచ్చిన తర్వాత భార్యకు దగ్గరగా ఉండడం భార్యను కలుసుకోవడం కోరుకుంటాడు అయితే ఆ కోరిక కూడా ఆమె పూర్తిగా నెరవేర్చింది ఇవన్నీ విషయాలు గమనిస్తే ఎంత ధైర్యం ఆమెలో ఉంది ఎంత గొప్ప సబర్ ఆమెలో ఉందో అది మనకు ఇక్కడ కనబడుతుంది మరి ఇదంతా కూడా అల్లాహ తృప్తి పడ సంతృప్తి పడాలి అని ఇహ్లాస్తో కూడుకొని మరియు అల్లా యొక్క రిధా అల్లా యొక్క సంతృప్తి కొరకే ఆమే సహనం వహించింది ఆమె తన పిల్లవాణి గురించి ఏడ్చుకుంటూ బాధతో ఏది భర్తకు వార్త ఇవ్వలేదు అల్లా యొక్క సంతృప్తి కొరకే భర్తతో మంచి రీతిలో మసులుకుంది భర్త యొక్క పడక హక్కును కూడా సంపూర్ణంగా నెరవేర్చింది ఇవన్నీ కేవలం ఓర్పు సహనాలతో కూడుకున్న పనులు మరియు అల్లాహతో పుణ్యాన్ని ఆశిస్తూ చేసిన పనులు ఈనాటి మన కాలంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా మరియు మనం పురుషులకు కూడా ఇలాంటి అవసర ఇలాంటి ఓపిక సహనాలు చాలా అవసరం ఉన్నాయి यह हदीधु मन को बोधपड़ना मरक विषय भार्य भर्त को अलंक इधर अभिलषणीय मंत्री पद्धति दीन द्वारा कल्लू क्रिंद कोटाई मरी भार्य को इंदो पुण्युंद इन ने अब्बाश्रथ यू सदर्भ में चुत भर्त एलागैते भार्य ना कोर को సింగారించుకోవాలి అలంకరించుకోవాలి అని కోరుకుంటాడో భర్త కూడా తన భార్య కొరకు అలంకరించుకోవాలి ధర్మపరంగా ఉండాలి ఇక్కడ ధర్మపరమైన అలంకరణ ధర్మానికి వ్యతిరేకమైన అలంకరణ కాదు అలాగే ఈ హదీసులు మనకు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి యొక్క దు లబర్కత్ శుభం మరియు హజరత్ అబూ తల్హార్ అది ఎల్లావతలను గారి యొక్క గొప్ప కరామద్ కూడా మనకు కనబడుతుంది అబూ తలహార్ అది ఎల్లాఅవతను ఎంత నీతి నిజాయతి స్వచ్ఛమైన మనసుతో దువా చేశారో గమనించండి ప్రయాణంలో ఉన్నారు మదీనాకు కొద్ది కొద్దిసేపట్లో చేరుకుంటారు ఆ సందర్భంలో ప్రవక్తతో విడిపోతున్నారన్నటువంటి ఒక బాధ కూడా ఉన్నది అయితే దువా చేస్తే అల్లా యొక్క దేవల్ల అప్పటికప్పుడే పూరిటి నొప్పులు అనేటివి తగ్గిపోయాయి మదీనాకు చేరుకున్న తర్వాతనే ఆమెకు ప్రసవం అనేది కలిగింది ఇందులో తెలిసిన మనకు విషయం ఏమిటంటే భార్య పరస్పరం प्रेम वारिमे अभिमान वार मध्य अन्नी रक मेलू सूर्चा की पेरग्न की इलांटना पदम वाड़ दीते भार्य भावती का भरता मरुक भावती इंदो अभ्यू दी ౌరియ అని అంటారు కానీ ఇది అవసరమున్న సందర్భంలోనే వాడాలి మాటి మాటికి ఈ పద్ధతిని అవలంబించకూడదు దీనివల్ల మనిషి అసత్యం పలికేవాడు అబద్ధం చెప్పే వాడు అన్నటువంటి ఒక చెడ్డ పేరు వస్తుంది ఉదాహరణకు ఒక మనిషి మీ వద్దకు తన యొక్క సొమ్ము తీసుకొచ్చి అమానతగా పెట్టాడు అయితే మరొక వ్యక్తి వచ్చి ఫరానా వ్యక్తి నీకు ఇచ్చినటువంటి ఆ సొమ్ము నాకు ఇవ్వు అని అన్నాడు అరబీలో ఇక్కడ ఈ పదం అనేది చాలా సెట్ అవుతుంది మా అయింది మాయిందీ మాలహూషై అని అంటే ఎదుడివాడు ఎవడైతే దౌర్జన్యపడు నీ వద్ద నుండి అతని సొమ్ము వేరే వాని సొమ్ము లాక్కోవడానికి వచ్చాడో అతడేమనుకుంటున్నాడు మాయింది మాలహూష నా వద్ద అతని ఏ సొమ్ము లేదు అని కానీ మీ ఉద్దేశం ఏంటి నా వద్ద అతనిది ఏదో ఒక వస్తువు ఉన్నది అరబీ ప్రకారంగా ఇది ఎందుకంటే మా అన్న పదం మా అన్న ఈ పదం ఉందో కొన్ని సందర్భాలలో నఫీ లేదు అన్న భావం వస్తుంది మరి కొన్ని సందర్భాలలో అది ఏదైతే అన్నటువంటి భావంలో కూడా వస్తుంది అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే మనిషి ఏదైనా అత్యవసరమైనటువంటి అక్కడ లాభం పొందడం గాని లేదా ఏదైనా నష్టం నుండి దూరం ఉండడానికి ఇట్లాంటి పద్ధతి అవలంబించవచ్చు ఈ హీస్ మనకు బోధపడిన మరొక విషయం ఏమిటంటే ప్రవక్త సల్ అల్లాహు అలైవం కాలంలో స్త్రీలు కూడా కొన్ని సందర్భాలలో యుద్ధంలో పాల్గొనేవారు కానీ అక్కడ వారి యొక్క మాన మానభంగం జరిగేటువంటి ప్రమాదాలు ఉండకూడదు వారిపై ఏ హత్య జరిగేటువంటి ప్రమాదం ఉండకూడదు వారు తమ భర్తల వెంట తమ గార్జియన్ల వెంట వెళ్ళి అక్కడ వారి యొక్క తీర్చడానికి వారికి ఏదైనా సహాయం అందించడానికి ఉన్నారంటే ఇబ్బంది లేదు కానీ యుద్ధం స్త్రీలపై విధిగా లేదు ఈ హదీసులో భోజనపడుతున్న మరొక విషయం మనకు ఉమ్మ సులేం రదిల్లా అవుతాన్హకు భోజనం ఉమ్మె సులేం రది ఎల్లా అవుతాన తన భర్తకు భోజనం పెట్టి ఆ తర్వాత రాత్రి గడిపిన తర్వాత కోరికలు పూర్తి తీర్చుకున్న తర్వాత కొడుకు చనిపోయాడనే విషయం ఏదైతే చెప్పిందో ఆ తర్వాత ఏమంది ఫహ్ తసిబ్ ఇప్పుడుకు చనిపోయిన విషయంలో కూడా నీవు ఓపిక సహనాలు వహించి పుణ్యాన్ని ఆశించు అయితే మనం ఇంతకు ముందు నుండే వింటు వస్తున్నాము మన జీవితంలో ఎట్లాంటి సంఘటనలు ఎదురైనా కానీ ఏ ఇబ్బందులు ఎదురైనా కానీ ఏ కష్టాలు వచ్చినా కానీ వాటిని మనం మొదటి నుండే సహనం వహించాలి మరియు సహనం వహిస్తూ అల్లా మన ఈ సహనానికి మంచి పుణ్యం ప్రసాదించాలని మనం ఆశించాలి ఇంకా నోటితో అల్లాకు ఇష్టం లేని మాటలు మాట్లాడవద్దు వేరే అవయవాలతో అల్లాకు ఇష్టం లేని ఏ పని కూడా మనం చేయకూడదు ఇంకా మనం గ్రహిస్తూ పోతే ఈ అతీతలో ఎన్నో ఇంకా భావాలుంటాయి కానీ ఈనాటి పాఠంలో ఇంతటితో మనం మన ఈ దర్శను ఈ పాఠాన్ని ముగి ముగించేద్దాము అల్లాహత మనందరికీ కూడా మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతీ సమస్యకు ప్రతీ ఇబ్బంది ప్రతీ కష్టం అందులో అల్లాకు ఇష్టమైన రీతిలో సబరు చేసే సహనం వహించే అటువంటి భాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్ వాఖుర్ దావాన్ అని అలందల్లాహి రబ్బు ఆలమీన్ అస్సల వైకమ్మ వరహమూ అవు